ఆ బోద్ధిక చూస్తూ ఉండాలి పొద్దున్న లేవగానే మీ మనస్సు బరువుగా ఉందనుకోండి ఏదో పేడతోటి ఈవెన్ దిస్ విల్ నాట్ స్టే కనపడుతుంది అది చూడగానే ఒక ఒక ఒక ఇన్నర్ వాల్యూ సిస్టమ్ స్టర్రౌ ఒక హయ్యర్ డైమెన్షన్ ఆఫ్ వివేక ఒక్కసారి కదిలించిన చాలా ఉపకారం అలాగే ఒక మంచి ఉల్లాసంగా ఉందనుకోండి ఈవెన్ దిస్ విల్ నాట్ స్టే చూడగానే ఓ ఇంత ఉల్లాసం అనే ఎందుకంటే ఉల్లాసం డిగ్రీ పెరిగి కొలది తర్వాత దానివల్ల వచ్చే దుఃఖం యొక్క డిగ్రీ కూడా సిమిలర్గా ఉంటుంది అంత ఉల్లాసం అనే సో ఈవెన్ దిస్ విల్ నాట్ స్టే నేను అన్నాను చాలా బాగుందండి బోర్డు మీకు చాలా మంచి ఐడియా వచ్చింది అంటే మన ఐడియా ఏముందో అది ఏంటోనూ శ్రీకృష్ణుడు చెప్పిన మాట ఆగమాపాయి అని చెప్పాడు సో ఆగమా అపాయి వస్తూ ఉంటుంది ఏది కాబట్టి వచ్చి పోయిది మిగలని దానికి అంత పెద్ద ఎక్సైటెడ్ రెస్పాన్స్ ఇచ్చి మనం ఏమిటి కానీ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 మీరు ఆ హయ్యర్ పవర్ ఆఫ్ ఆత్మా అని అండి కొని కొని మనస్సన్న పర్వాలేదు మనోబలాన్ని ఇన్వోక్ చేస్తారు మనోబలం లోపల నుంచి వస్తుందండి సర్వము లోపల నుంచి వస్తుంది యు ఆర్ సిట్టింగ్ అన్ ఇన్ఫినిట్ పవర్ ఆత్మా మీరు కూర్చుని ఉన్నారు కాబట్టి దాని ఇన్వోక్ చేయాలి గ్రౌండ్ వాటర్ని ట్యాప్ చేయాలి గ్రౌండ్ వాటర్ ఎక్కడ ఉంటుంది గ్రౌండ్ అంతటా ఉంటుంది ఎనీవేర్ యూ డిప్ అంటే జనరల్గా చెప్తున్నాను నేను ఎనీ ఎక్కడ తవ్వినా మీకు మా అలవాళ్ళు రండి మీరు ఎక్కడ తవ్వినా సమృద్ధిగా ఉంటుంది నేను ముప్పై అడుగులు వెళ్ళేప్పుడు పట్టుకోలేరు మీరు అనేది ఎక్కడ తవ్వినాను సో మీరు మరి గ్రౌండ్ వాటర్ లభించాలంటే ఏం చేయాలి యూ ట్యాప్ ట్యాప్ చేయకుండా పైన నిలబడి ఉన్నారనుకోండి మీకు వాటర్ వస్తుందా రాదు ట్యాప్ చేస్తేనే వస్తుంది అలాగే మనోబలము మీరు ట్యాప్ చేయాల్సి ఉంది ట్యాప్ చేసి వివేకమే ట్యాప్ చేసేటువంటి సాధన ఆగమాపాయినహ అనే మాట ఎప్పుడైతే గుర్తుకొచ్చిందో వెంటనే మీకు సహనం వచ్చేస్తుంది అసలు మహాత్ములు చెప్పారు నీవు దుఃఖంలో ఉండాలనుకోండి కష్టం వస్తుంది కష్టాలు వస్తూ ఉంటాయండి మానవ జీవితం అంటే మానవులకి రాకపోతే కష్టాలు మ్రాకులకు వస్తాయా అనేది సామెతో సో మానవ జీవితంలో కష్టాలు వస్తూ ఉంటాయి మ్రాకులకు కూడా వస్తాయి మనకు తెలియదు కానీ ఎనీవే కష్టం వచ్చినప్పుడు ఓ మహాత్ముడు ఏమని చెప్పారు ఈ ఎలా ఉందో మీరు ఆలోచించండి ఐఎమ్ నాట్ సేయింగ్ యూ రెడీలీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అని నేను చెప్పట్లేదు ఇంకా విశ్లేషణ ఆలోచించి చూడదగ్గ మాట మీరు అందరూ చాలా పెద్దవాళ్ళు జీవితంలో బాగా అనుభవం ఉన్నవాళ్ళు ఒక రకంగా నేనే కుర్రవాడిని ఒక రకంగా చూస్తే బట్ ఎవర్ సో సలహా ఏమిటంటే ఒక కష్టం వచ్చినప్పుడు నీవు వర్తమానంలో ఉండడం మానేసి భవిష్యత్తు గురించి ఆలోచించు అని చెప్తాను మనం అంతా బాగున్నప్పుడు వర్తమానంలో ఉండడం మానేసి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ పెద్ద ప్రారంభం అంతా బాగున్నప్పుడు వీడికి ఎందుకంటే భవిష్యత్తు తీరు కూర్చునే భవిష్యత్ ఏమిటని ఎందుకు ప్రశ్న హాయిగా ఉన్నవాడు భవిష్యత్ అని లెక్క వేయడం ప్రారంభించేటంటే బెంగతో నిండిపోతుంది మనస్సు ఏం చేసుకుంటావు భవిష్యత్తు హాయిగా భోజనం చేసే కదా కులసాగా ఉన్నావు ఏదో రామాకృష్ణ అని జపంచు పుష్కలు పుష్కలు చేయ మంచి పని ఏదైనా చేయొచ్చు భవిష్యత్తు తెలుసుకుని ఏం చేస్తాం దుఃఖంలో ఉన్నప్పుడు యూ ట్రై టు ప్రొజెక్ట్ ది మైండ్ ఇన్ ఫ్యూచర్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 అంత పెయిన్ అంతలా సహి అలాగా బాధపడిపోదు కొంత సహించాలి అలా ట్యాబ్లెట్ రెడీగా పెట్టుకుని మింగిస్తూ ఉండడం కూడా మంచిది కాదు కొంత సహించి ఇంకా తప్పనిసరి అయితే ఓ ట్యాబ్లెట్ వేసుకుంటే పోతుంది బట్ స్టిల్ సహించటం మంచిది ఫిజికల్ పెయిన్ కూడా టు సమ్ ఎక్స్టెంట్ సహించవచ్చు సో పెయిన్ వచ్చినప్పుడు సో ఇప్పుడు అలా ఇప్పుడు ఇప్పుడు వర్తమానంలోకి ఇలా అక్కొచ్చుంది మనస్సుని ఫిజికల్ పెయిన్ అన్నది ఇటు పుష్ అస్యూ ది ప్రెసెంట్ ఇట్ ఫిక్స్ ఎస్యూ ఇన్ ది ప్రెసెంట్ ప్రెసెంట్ ఈజ్ పెయిన్ఫుల్ సో ఆ పెయిన్ లో మనం నిలిచి ఉంటాం ఒక గంట తర్వాత దీని పరిస్థితి ఎలా ఉంటుంది అని చేసాం అనుకోండి ఎలా ఉంటుంది పెయిన్ గంట తర్వాత ఎలా ఉంటుంది తగ్గుతుంది ఓన్లీ గంట కాబట్టి రోజు సో ఆ విధంగా ఈ మానసిక దుఃఖం ఉందనుకోండి జస్ట్ థింక్ హౌ ఇట్ విల్ బి ఆఫ్టర్ వన్ ఇయర్ అసలు మీరు అలా థింక్ చేసేప్పటికే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది ఏమని ఇది ఇంత తీవ్రంగా ఉండదు వన్ ఇయర్ తర్వాత ఏదైనా కూడా ఎందుకంటే ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు ఒకడు సో ఏదో నొప్పితో కొన్ని నొప్పో చెవి నొప్పో తలనొప్పో ఏదో వెళ్తే ట్యాబ్లెట్ ఇచ్చాడు వన్ వీక్ వేసుకోమని ఇచ్చాడు రోజు మూడు మోతాదులు చొప్పున వారం రోజులు వేసుకోండి అంటే వీడు అన్నాడు వారం రోజులప్పటికి తగ్గిపోతుందా అన్నాడు వారం రోజులకి మీకు నొప్పి మీకు బాగా అలవాటు అవుతుంది అని చెప్పాడు తగ్గిపోతుందని కాదు ఆ ఎకస్టం అయ్యే వరకు టాబ్లెట్లు సహకరిస్తాయి అకస్టం అయిపోయిన తర్వాత ఇంకా టాబ్లెట్ అక్కర్లేదు అని చెప్పాడు సో అరకంగా వన్ వన్ మంత్ వన్ ఇయర్ అయిన తర్వాత వాట్ వుడ్ బి ది నేచర్ ఆఫ్ ది పెయిన్ మీరు భావన చేశారనుకోండి అప్పుడు ద పెయిన్ విల్ బి దేర్ ప్రాబులీ బట్ ఇట్ విల్ నాట్ బి దట్ మచ్ ఇప్పుడు జుట్టు తెల్లబడేపుడు మనస్సుకు బెంగగా ఉంటుంది మొట్ కొద్ది తెల్లబడ్డప్పుడు బెంగ బెంగ బెంగగా ఉంటుంది వారు మాసాలు ఎంతో మొత్తం అంత నిలబడింది ఇంకా అందాగా ఎలాగ నిలబడింది ఇంకా బెంగే ఉంది అయిపోతుంది సో ఆ రకంగా ప్రారంభంలో ఉన్న పెయిన్ కొంచెం దూరంగా వెళ్తే ఉండదు సో ఆ రకంగా భవిష్యత్తు గురించి భావన చేసి చేస్తే మీకు దుఃఖం తగ్గేందుకు అవకాశం ఉంది నేను ఓ మహాత్ముడు ఎక్కడో అనగా విన్నాను నేను అస్తూ ఆగమాపాయన వచ్చిపోతాయి అనిత్యా అనిత్యములు నిత్యము కాదు అసలు ముందు ఆ సత్యాన్ని గుర్తించేపటికి ఇది అనిత్యము అని తెలిసేపటికి అని గుర్తించాలి యూ హెవ్ టు ఫీల్ ఇట్ ఇట్ ఈస్ అన్ అండ్ ఇట్ ఈస్ ట్రాన్సియంట్ అని ఎప్పుడైతే మీరు దృఢంగా ఫీల్ అవుతారో అప్పుడు మీకు సహనశక్తి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా భాష్యకారులుంటారు మాత్రాస్పర్శాదయ ఆగమాపాయిన ఆగమాపాయశీలా సో తస్మాత్ అనిత్యా దీన్ని హేతుహేతుమద్భావము అంటారు ఆగమాపాయన హేతువు అనిత్యా హేతుమత్ అంటే ముందు కాజు వెంటనే ఎఫెక్ట్ కాజ్ ఎఫెక్ట్ అలా అలా ఉంటుంది హేతుహేతుమద్భావం సో ఆగమాపాయన వచ్చిపోతూ ఉంటాయి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 comes and and and goes, goes. contact happens and goes. Then, uh, shito, shita, sukha, dukha, even, they kuda, come and go. So, agama uh, agama apayin, ana ki ఇవన్నీ కూడా ఇన్ చూసారా ఇన్ బహువచనం అపాయన ఇన్ గుణి గుర్థంలో ప్రచయం శీలము అనే అర్థంలో వచ్చే ప్రచయం ఇన్ అంచేతనే శంకరులు agama apaya shila. శీలా అనే మాట పానీనిది శీలార్థంలో ఇన్ అనే ప్రచయాన్ని విధించారు కాబట్టి వచ్చిపోయే స్వభావము కలవి అంటే తప్పనిసరిగా వచ్చిపోతాయి అని అర్థం స్వభావంగా బంగారానికి విలమిలమెరిసే స్వభావము అంటే అర్థం ఏంటి తప్పనిసరిగా విలమిల మెరుస్తుంది అలాగే ఈ సుఖదు ఇవన్నీ కూడా వచ్చిపోయే స్వభావము కలవి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 దాన్ని రానివ్వకుండా తోసేస్తాను అని ప్రయత్నం చేసేమనుకో అప్పుడు అది కూడా భంగపాటుకి కారణమవుతుంది కాబట్టి దుఃఖం రాబోతుంది అంటే మీరు ఆ దుఃఖాన్ని సహించేసేయటం కోసం మనస్సుని నిబ్బరం చేసి కూర్చోవడం అంతే అంతేగాని దాన్ని రాకుండా తోసేస్తాను అని ప్రయత్నం చేయటం అనవసరం ఎందుకంటే మీరు ఆపలేరు వచ్చిన తర్వాత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 ప్రవాహంలో వచ్చేస్తాయంటే కాల ప్రవాహంలో కర్మ ప్రవాహంలో ప్రకృతి ప్రవాహంలో వచ్చేస్తాయంటే వాటిని ఆపలేదు కాబట్టి మీరు అవి ఆపి ప్రయత్నం చేయొద్దు అమెరికాలో నుండి ఓల్డేజ్ రాకుండా ఆపి ప్రయత్నం ఎంత ప్రయత్నమో మీరు ఊహ చేయ ఎంత ప్రయత్నం అంటే టెరిఫిక్ అమౌంట్ ఆఫ్ మనీ అండ్ ఎఫర్ట్ అమెరికాలో ప్రైవేట్ ఇండస్ట్రీ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 ఇంకా ఇక్కడ మొదలుపెట్టి ఇంకా మీరు అలాగ ఎన్ని ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో అన్ని పాజిబిలిటీస్ మీద రీసెర్చ్ చీరి ఆర్టిక్ రీసెర్చ్ సెంటర్స్ ఇవి యూనివర్సిటీస్లో మీరు చేయము ఎందుకంటే కొంచెం యూనివర్సిటీస్లోనూ అక్కడ జరిగే రిసెర్చ్ ఒక్కతేసరూ వివేకపూర్వకంగా ఉంటుంది ఇంత ఉంటుంది వీళ్ళు రిసెర్చ్ చేస్తారు రిసెర్చ్ చేసి డ్రగ్స్ ఇస్తారు టెస్టోస్టీరో ఉందని ఒక ట్రక్ ఒకటి ఉంది ఈ స్టెరాయిడ్ టెస్టోస్టీ నేను టైము లైఫ్ ఇలాంటి మ్యాగజైన్స్ ఉంటాయి తర్వాత వెరీ క్లాసీ మ్యాగజైన్స్ అలాగే ఇంకా అక్కడ పాపులర్ మ్యాగజైన్స్ సైన్స్ మ్యాగజైన్స్ సైంటిఫిక్ అమెరికన్ సైన్స్ ఇలాంటి మ్యాగజైన్స్ ఈ పాపులర్ మ్యాగజైన్స్ లైఫ్ న్యూస్ టైమ్ ఎట్సెట్రా అండ్ సైంటిఫిక్ మ్యాగజైన్స్లో కూడా వీటన్నింటిలో కూడా ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్స్ టెస్టోస్టీలో ఈ టెస్టోస్టీలోనూ ఇట్ ఈస్ రికమెండెడ్ ఫర్ మేల్స్ మొగాళ్ళకి female ka it is మేల్ హార్మోన్ అండ్ ఇట్ ఈ రికమెండ్ ఫిఫ్టీ తీసుకోవడం ప్రారంభిస్తే మీ ముడపలోకి తగ్గుతాయి సో ఒక మనిషి ఉంటాడు వాడు ఏజ్ ఫిఫ్టీ వాడి ముఖం ఫోటోగ్రాఫర్ టెస్టోస్ తీరో త్రీ మంత్స్ మళ్ళీ వాడి ముఖం So సో ఈ ఫిఫ్టీ ఇయర్స్ వాడు ఈ స్టార్స్ లుకింగ్ లైక్ ఫార్టీ ఫార్టీ సో అంతకుముందు ఏమిటి మీరు రిటైర్మెంట్ ఎప్పుడవుతున్నారు అని అడగాల్సింది పోయి అని అడిగి వాళ్ళు ఇప్పుడు ఏమంటారు అంటే అబ్బా మీరు చాలా యంగ్ గా కనపడుతున్నారండి అనడం ప్రారంభిస్తారు సొసైటీలో అది అది కూడా వాడు కమర్షియల్ లో చూపిస్తారు అంతకుముందు అంకిల్ వన్ ఇయర్ బింగ్ రిటైర్ అని అడిగి అడుగుతాడు ఈ మూడు నెలలు ఈ టెస్ట్ రోస్ట్ తర్వాత డియర్ ఫ్రెండ్ వెల్ యూ కంఫర్ట్ ఫుట్బాల్ అని అడుగుతాడు వీడియో వచ్చింది ఇలాగ చూపిస్తాడు ఈ టెస్ట్ రోస్ట్ హీరో దానివల్ల వచ్చే బ్యాడ్ ఎఫెక్ట్స్ ఎంత బ్యాడ్ అంటే మీరు ఊహ కూడా చేయాలి వీడు ఇది మింగడం అది ఎడిక్షన్ హ్యాబిట్ ఫార్మింగ్ మెడికేషన్ అంటే తర్వాత బాడీలో తెలిసిన సైడ్ ఎఫెక్ట్స్ గోల్డ్ ఉన్నాయి తెలియనివి భగవంతుడికే తెలియాలి అవన్నీ ఉన్నాయి వీడు హఠాత్తుగా ఈ మా ఇంకా గుండెకి చెడ్డదని హార్ట్కి ప్రాబ్లమ్ దేని ఫర్ డాక్టర్ అడ్వైజ్ ఇస్తాడు ప్రిస్క్రిప్షన్ అవసరం అయితే వీళ్ళు ఏమైనా అడ్వర్టైజ్మెంట్ చేస్తారంటే మీరు యూ గో అండ్ గెట్ ప్రిస్క్రిప్షన్ యుస్క్టర్ అని చెప్పేసి అడ్వర్టైజ్ చేసుకుంటారు సో డాక్టర్కి కొంచెం doctor, ఎక్కువ ఇచ్చి వీళ్ళు ప్రిస్క్రిప్షన్స్ తెచ్చిపోతారు ఇంకా ఓ స్టేజ్ వచ్చిన తర్వాత డాక్టర్తో చచ్చిపోతాబాబు నేను ఇంకా ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం అని ఇవ్వడవాడు అప్పుడు వీడి ముఖం చూడాలి మీరు ఫిఫ్టీ ఫైవ్ లో వీడు సెవెంటీ లాగే కనపడతాడు సో వీడు ఏం పోస్ట్ పోన్ చేసినట్టు ఇది సైంటిఫిక్ అడ్వాన్స్ ఇదే ఇలా ఉంటుందా సైన్స్ అంటే సైన్స్ని డిస్ట్రాక్ట్ చేసేసి ఎస్పెషల్లీ మెడికల్ అండి మెడికల్ ఫీల్డ్లో మై కా ఎంత ఫ్రాడ్ అంటే మీరు ఊహ కూడా చేయలేదు టెరిఫిక్ అమౌంట్ ఆఫ్ ఫ్రాడ్ ఎదురుకుండా కనపడుతూ ఉంటాం సో చూసారా ఇలాగంటే అవివేకంలో అలాంటి రాంగ్ మ్యాట్రిక్స్ ఆఫ్ వాల్యూస్లో పురుషులు స్త్రీలు కూడా పడిపోయి మహా దుఃఖాన్ని శారీరకంగా మానసికంగా టెరిఫిక్ సోషల్ ప్రెషర్ మెంటల్ ప్రెషర్ డిప్రెషన్ సైకయాట్రిస్ట్లు ఇంత గోల్ అంటే సమాజం చాలా భయంకరమైన అవస్థలో ఉంటుంది అక్కడ అదే మీరు ఇండియా రండి అలా ఉండదు ఇక్కడ పీపుల్ దే ఆర్ వెరీ రెసిలియంట్ అండ్ వెరీ అలా సహించుకుంటూ పోతారు ఇక్కడ దేర్ ఈజ్ స్పిరిచువాలిటీ అన్నది ఈ గడ్డలో ఈ గాలిలో ఈ నేలలో ఈ నీటిలో ఉంది కాబట్టి జనులు చాలా సహజంగా స్పిరిచువాలిటీలోకి వెళ్ళిపోతారు స్పిరిచువాలిటీగా వెళ్ళిపోగానే డ్యూటిది తెల్లబడ్డం ఓల్డ్ ఏజ్ లక్షణాలు ఇవన్నీ కూడా దే ఆర్ యాక్సెప్టెడ్ ఆ మనోబలం వస్తుంది యాక్సెప్ట్ చేసేటువంటి సామర్థ్యం వస్తుంది ఆ యాక్సెప్టెన్స్ అది వాట్ స్పిరిచువాలిటీ కెన్ గివ్ ఐ క్సెప్టెన్స్ ఇట్స్ఫిక్ చాలా పెద్ద పవర్ అది ఆ పవర్ తోటి వీళ్ళు మిగతా సొసైటీస్లో వాళ్ళు పిలి మొగ్గలు వేసేస్తూ ఉంటారు అక్కడ అది అదొక మహాభయంకరమైన దుఃఖంగా దాన్ని ప్రాజెక్ట్ చేసుకుని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 కలంపట నీళ్ళ పర్యంతం అయిపోయి వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఎవండి మరి వడ్ అడ్వైజర్స్ హౌర్ లివింగ్ ఎందుకంటే చాలా సిన్సియర్ పీపుల్ ఒక హామీ చెప్పింది నాతో షీ వాస్ ఇంజెక్టింగ్ సమ్ లిక్విడ్స్ టు ప్రివెంట్ ఈ ముడతలను ప్రివెంట్ చేయడానికి లిక్విడ్స్ ఇంజెక్ట్ చేసుకుంటూ ఉంటున్నారు ఆ లిక్విడ్ ని ఇక్కడ ముడతా ఇలా ఇక్కడ పడిందా ఇక్కడ ఎక్కడో పడుతుందా బ్యాంక్ మనీ బోల్ ఇక్కడ పడుతుందా అక్కడ పడుతుందంటే మనం గమనించాము కూడా గమనించాం అక్కడ స్లోగా దే ఇంజెక్ట్ లిక్విడ్ ఇంజక్ట్ చేస్తే వన్ మంత్ టూ మంత్స్ దాకా ముడత ఉండదు ఆ తర్వాత మళ్ళీ ముడత వస్తుంటే తెలిసిపోతుంది మళ్ళీ ఇంకో లిక్విడ్ ఇంజెక్ట్ కెన్ యూ బిలీవ్ ఇంత అవివేకం అంటే ఇంకా పరాకష్టకి చెందిన మోడర్నిటీ అంటే ఇలా ఏడిచింది మోడర్నిటీ ఇది మోడర్నిటీ ఆధునికత అన్నారే ఇది ఆధునికత కాబట్టి సహనం ప్రతిక్ష అమృతం నిజంగా సో ఆగమాపాయన అనిత్యా ముఖం ముడతలు పడింది లేకపోతే జుట్టు తెల్లబడింది అది దెర్ ఇస్ నథింగ్ అనూషవల్ అబౌట్ ఇట్ ఎవనో అనిత్యం సో శరీరంలో బలం శరీర దార్ఢ్యం అనిత్యం సర్వము అనిత్యం కాబట్టి దాన్ని అనిత్యం గుర్తించేసి చక్కగా సహించేసేయటమే ఎంతకంటే సహనం నేర్చేసుకోవటం సహనం నేర్చుకోవటం అంటే ఎలాగంటే వివేకపూర్వకమైన సహనంలో యూ విల్ లూజ్ సైడ్ ఎఫెక్ట్ సూల్ అసలు అటువంటిది ఒకటి జరుగుతుందనే సంగతే మీకు తెలీదు చాలా సహజంగా మీరు యూ విల్ బేట్ పీస్ సో ఈ మార్పులు శరీరంలో మనస్సులో అనేక మార్పులు కుటుంబంలో సమాజంలో అలా మార్పులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కొత్త కొత్త పాత మార్పులు కొత్త అంత పాత పోతూ ఉంటుంది కొత్త వస్తూ ఉంటుంది కొత్త వస్తూనే పాత అయిపోతుంది ఇంకోటి వస్తూ ఈ మార్పులన్నింటినీ కూడా అవి ఏమి కూడా మిమ్మల్ని విచలితుడిని చేయవు మీరు నిశ్చలంగాలా ఉండిపోతారు అదే ఆనంద స్థితి సో తాం స్థితిక్షస్వ భారత భాష్యం ఉందాము తస్మాదరిత్యా అతను శీతోష్ణాదీన్ స్థితిక్షస్వ ప్రసహస్వ సో ఆ శీతోష్ణ తాంస్తిక్షస్వ వాటిని సహించు చక్క ప్ర అని కూడా అన్నారు సహనంలో కొంచెం బలం ఉంది ప్రతిక్షని మీకు నేను మనం చేశాను కొంచెం బలమైన పటిష్టమైన సహనము ప్రతిక్ష ఆ పదానికి ఇట్స్ వెరీ పవర్ఫుల్ వర్డ్ అధ్యతనే ప్రసహస్వ అని సో నీవు కొంచెం కష్టమైన తాత్కాలిక ఆరంభంలో కొంచెం ఇబ్బంది అయినా సరే దాన్ని సహించటం అలవాటు చేసుకో ఏమిటి సహించడం అంటే ఏమిటిషాదంచర్షీహి ఇత్య సో సుఖ దుఃఖములు వచ్చినప్పుడు శీతోష్ణాది రూపంగా వస్తాయి వాటెవర్ సుఖ దుఃఖములు వాటి ఎందు హర్షమును గానీ విషాదమును గానీ చేయవద్దు హర్షము వెరీ ఇంటెన్స్ పాజిటివ్ రెస్పాన్స్ ఆఫ్ ది మైండ్ విషాదము అంటే ఈక్వల్లీ ఇంటెన్స్ నెగిటివ్ రెస్పాన్స్ హర్షం మంచిది కాదు హర్షం అంటే ఆనందం ఆ సుఖానుభూతిని పట్టలేకపోతా అది హర్షం హర్షం చాలా చెడ్డది విషాదం చాలా చెడ్డది విషాదం మనిషిని క్రుంగదీసేసు ఏ పని చేయలేకపోతుంది సో నేను ఒకప్పుడు మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ఒక ఆయన ఉన్నారు నేను ఆయన దగ్గరికి వెళ్ళాను ఏదో చిన్న డౌట్ ఉండి వెళ్ళాను మ్యాథమెటిక్స్కి సంబంధించి డౌట్ ఆయన కనుక ఒక్కొక్కసారి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది విషయంలో నాకు చెప్పేస్తారు నేను వెళ్ళి మేస్టర్ చూడండి అంటే ఆయన ఉండండి సార్ ఇప్పుడు మీరు డిస్టర్బ్ చేయకండి అని విసుక్కున్నాడు ఆయన ఎందుకంటే అలా విసుక్కున్నారు చిన్న విషయానికి కూడా ఏమిటానికి కొంచెం గమనిస్తే తేలింది ఏమిటంటే హీజ్ అండర్ ఇంటెన్స్ పే ఇంటెన్స్ అన్హాపీనెస్లో ఉన్నారా సో అంటే ఆ మనస్సు ఆ స్థితిలో నిరుత్సాహంలోకి కృంగిపోయే స్థితికి డిప్రెషన్లోకి వెళ్ళిపోతే అతి సామాన్యమైన విషయం కూడా వాళ్ళు మనస్సు దాని మీద పెట్టలేరు చాలా ఇరిటేటింగ్గా తయారైపోతారు లోపల ప్రెషర్ బాగా పెరిగిపోతుంది సో బాడీలో బయోకెమిస్ట్రీ ఆఫ్ ది ఎంటైర్ బాడీ చేంజ్ అయిపోతుంది చాలా సైకోసోమాటిక్ డిసీజెస్ అనే ైకో అంటే మనస్సు సోమా అంటే బాడీ సో మనస్సులోంచి బాడీలోకి వచ్చేస్తాయి ఈ అనారోగ్యాలని టీ బీపీ అలాంటిదే ఎసిడిటీ అలాంటిదే తర్వాత హార్ట్ ప్రాబ్లమ్ ఇంకా అదర్ కైండ్స్ ఆఫ్ హార్ట్ ప్రాబ్లమ్స్ అన్ని ఈవెన్ ఈ మధ్యకాలంలో ఆర్థరైటిస్ కూడా అలాంటిదే అని చెప్తున్నారు ఆర్థరైటిస్ నేను అనుకునేవాడిని కొంచెం ఫిజికల్ అది అది ఫిజికలేం కాదు అది కూడా మెంటలే ఇంకా ఏమంటున్నారంటే స్కిన్ డిసీజెస్ అన్నీ కూడా మెంటల్ అని అంటున్నారు ఇంకా దానిది అది మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ స్కిన్కి మనస్సుకి సంబంధం ఉంటే ఆస్తి సో సోరియాసిస్ అని ఒక డిసీజ్ ఉంటుంది దాన్ని మెడిటేషన్ వల్ల తప్పు మెడిటేషన్ అంటే ఏమన్నా మీరు మెడిటేషన్ ఏం చేస్తారు చాలామంది మెడిటేషన్ మెడిటేషన్ అంటారు వాట్ మెడిటేషన్ వీళ్ళు మీరు కూర్చుంటారు మనస్సు ఏమో నిలబట్టలేదని మళ్ళీ కంప్లైంట్ చేస్తూనే ఉంటారు ఏం మెడిటేషన్ చేస్తారు మెడిటేషన్కి ఏమీ కంగారులేదో ముందు సహనం నేర్చుకోండి ప్రతీక్ష మీరు తితిక్షని అభ్యాసం చేసి చూడండి మీరు ఏ మెడిటేషన్ చేయక్కర్లేకుండా మనస్సు మెడిటేటివ్గానే ఉంటుంది కొత్తగా మెడిటేషన్ ఏం చేయక్కర్లేదు ఎందుకంటే మనస్సులో ఉండే చలనం అంతా హర్ష విషాద రూపంగా ఉంటుంది సో మీ వాల్యూ సిస్టమ్ని కేర్ఫుల్గా రీఆర్గనైజ్ చేసుకుని హర్షాన్ని విషాదాన్ని పక్కన పెట్టి కేవలము సహనము అంటే యాక్సెప్టెన్స్ యాక్సెప్ట్ చేయడం ఉంటాయి సుఖం వచ్చిందనుకోండి భగవత్ ప్రసాదంగా యాక్సెప్ట్ చేయడం ప్రసాద బుద్ధి తర్వాత వస్తుంది దుఃఖం వచ్చినప్పుడు కూడా ప్రసాదంగా యాక్సెప్ట్ చేయటం యాక్సెప్ట్ చేసి దాన్ని అలా అది అనిత్యము అని తెలుసుకుంటూ వివేకాన్ని దాని మీద వివేక ది రే ఆఫ్ వివేక సో వివేక జ్ఞానము యొక్క కిరణములను దానిపై ప్రసరింపజేసి ఇది అనిత్యము వచ్చిపోయిది ఇది శాశ్వతం కాదు దీన్ని మనం సహించేస్తే సరిపడుతుంది అని సహించేస్తే పోతుంది సహించడం మీరు ప్రారంభించగానే పోతుంది అసలు మీరు సహించడం అభ్యాసం చేస్తే మనం అసలు సహించడం మొదలు కూడా పెట్టాం సో సహస్వ తేషు హర్షం విషాదంచ మా కషీ తర్వాత శ్లోకం ఎం హి న్యథయర్ష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 అది తెలివితేటట్లుగానే వచ్చి సుఖాన్ని రాని పోయి సుఖాన్ని పోని వచ్చి దుఃఖాన్ని రాని పోని దుఃఖాన్ని పోని అని అలా సహించుతో కూర్చుంటే ఏమిటి ఒరిగినట్లు ఏమిటి పురుషార్థం ఏమిటి దాంట్లో పురుషార్థం ఏమిటైనా ఏదైనా ఒకటి చెప్పండి అంటే మోక్షమే పురుషార్థం ఇంకా అంతకంటే ఇంకేం కావాలండి సర్వోత్కృష్టమైన పురుషార్థం మీకు ఫలంగా గీత యొక్క టీచింగ్ ఇలాగే ఉంటుంది మీకు మీరు కర్మకాండలోకి వెళ్ళారనుకోండి మీరు అగ్నిష్టోభం అనే క్రతువు చేస్తే మీరు స్వర్గానికి వెళ్తారు ఓకే ఆ దానిపైన మహాగ్ని చయనము అనే క్రతువు అదెందుకండో స్వర్గానికి వెళ్తాం కదా చేస్తే మళ్ళీ ఇంకేదో క్రతువు ఉంటున్నారు అంటే ఈ స్వర్గంలో కొద్ది రోజులే ఉంటారు ఓ అలాగా స్వర్గంలో చాలా కాలం ఉంటాయి ఏం చేయాలి ఇగో ఈ మహాగ్ని చయనం అనే అదే అయిపోయిందంటే మళ్ళీ వాజపేయేమో అని ఇంకో మళ్ళీ అది ఎందుకంటే ఇంకా మా స్వర్గంలో ఇంకా ఉన్నతమైన స్థానం ఈ విధంగా ది ఎంటైర్ రిలీజియస్ లిటరేచర్ అసలు లిటరేచర్ ఎలాంటి పెట్టండి స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ ఎలాంటి పెట్టండి ఎంటైర్ అప్రోచ్ ఎలా ఉంటుందంటే మీరు ఏదైనా ఒక ఉన్నత స్థితిని చేరుకోవాలంటే ఏదో ఒక పెద్ద గొప్ప యజ్ఞ యాగాది క్రతువులను చేయటమో లేకపోతే ఒక పెద్ద తీర్థయాత్ర చేయటమో అయితే ఒక పెద్ద పుణ్యక్ష పుణ్యతీర్థాల్లో స్నానాలు చేయటమో అలాంటిది ఏదో ఒకటి చేస్తే మీకు ఉన్నత స్థితి కలుగుతుంది అనే యాటిట్యూడ్లో ఉంటారు అంతేగాని జీవితంలో వస్తే సుఖ దుఃఖాలు వస్తాయని ఎవరికి తెలియని సంగతిది అవి వచ్చే సుఖ దుఃఖాలని మీరు కేవలము సహన శక్తితోటి వాటిని సహించేస్తూ వివేక బలంతో అవి అరిత్యములు అని ఏదో కింద ఏదో పడి మీరు నేర్చేసుకుంటే దాని ద్వారా మోక్షం వస్తుందంటే ఇది ఎలా ఉంది ఈ అసలు ఈ బోధ ఎంత విడ్డూరంగా ఉంది చూడండి డోంట్ యు ఫైండ్ ఇట్ ఈస్ మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ కైండ్ ఆఫ్ టీచింగ్ ఇట్ ఏదో ఫౌండరీక యాగం చేస్తే మోక్షం వస్తుందంటే అబ్బో అలాగా అని అనిపిస్తుంది అలా కాకుండా మీరు సుఖ దుఃఖాన్ని సహించేస్తే మోక్షం వచ్చేస్తుందంటే ఇది ఏమన్నమాట చాలా విలక్షణమైన టీచింగ్ సో కర్మకాండలో చెప్పే పద్ధతి వేరే ఉంటుంది సో అక్కడ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 సర్వ లోకాలని మీరు చేయిస్తారు సర్వమేవ తేనా సర్వం చేయతి ఏమిటది తేనా అంటే ఏమిటా తత్ అది ఏమిటది అశ్వమేధ అశ్వమేధము అనే యజ్ఞం అలా చెప్తారు అక్కడ ఇక్కడ ఇక్కడ చెప్పేది ఎలా ఉంది ఇది ఎలా ఉందంటే ఏదో నార్మల్ రొటీన్ లైఫ్లో మనం ఒక వాల్యూని తెచ్చుకుంటే మోక్షం వచ్చేస్తుందని చెప్తున్నాం అంటే దిస్ వెరీ అనూషల్ గీత టీచింగ్ అంటే మోక్షం ఇప్పుడు మోక్షం ఎక్కడో ఉందనుకోండి మరి ఎక్కడో ఉన్న మోక్షాన్ని తీసుకురావడానికి అశ్వమేధం అంతటి గొప్ప యజ్ఞం అవసరమే ఇది ఏమిటిది సహనం నేర్చుకుంటే కొంచెం సహనంగా ఉండవీ మోక్షం వచ్చేస్తుంది అంటాడు ఈయన అంటే మోక్షము ఉండాలి అంత దూరంగా ఉన్న మోక్షాన్ని మీరు ఆత్మగుణములు అంటారు వీటిని మనస్సులో ఉండే వాల్యూస్ని బట్టి తెచ్చేసుకోవడం ఎలా సాధ్యపడుతుంది అలా సాధ్యపడదు కానీ మోక్షము ఆత్మరూపంగా ఉంటే మటుకు సాధ్యమే అది సంగతి ఎనీవే సో దీనికి ఈ మోక్ష అంటే సహనము తితిక్ష కనుక మీరు నేర్చుకుంటే మీరు మోక్షాన్ని పొందుతారు అంచేతనే ఈ ఉపనిషత్తుకి ఆ మొదటి శ్లోకంలో ఉండే తితిక్షని రెండో శ్లోకంలో ఉండే అమృతంతో కలిపి దానికి తితిక్షామృత ఉపనిషత్తుని పెరుపెట్టారు సో సహా అమృతత్వాయ కల్పదే అని దాని మీద కూడా అలాగే రాసుకున్నారు చూడండి శీతోష్ణాదీన్ సహత కిం సృను శీతోష్ణాదులను సహించే వాడికి ఏమిటి ఒరుగుతుంది కిం సెత్ కిం సార్ అంటే ఒక్క ప్రశ్న వెటకారంతో కూడిన ప్రశ్న ఏమిటి ఒరిగి ఇది ఏమిటవుతుందండి చలేస్తుంటే కప్పుకోవడం మానేసి అలా కాలం ఒకటి మీద మేము అలా వణికిపోతే కూర్చుని వాళ్ళని చలేసినప్పుడు కార్తీక మాసంలో తెల్లవారుజామున ఏమిటైంది వేడి వస్తుంది అనుకోండి అలా సహించడం దాన్ని వేడి వేడిని అలా సహించే అవి బాబో ఈ వేడి మేము ఉండలే ఉండవు మీరు వెంటనే ఎయిర్ కండిషన్ పెట్టించేయండి అని అక్కడి నుంచి పారిపోవడం ఓకపోతుంది దాన్ని అలా సహించేస్తూ ఉండడం ఏమిటో ఏమిటైంది ఎయిర్ కండిషన్ పెట్టుకున్నవాడు హాయిగా ఉన్నాడు అలా సహించేసిన వాడికి ఏమైంది అని మీరు అలా భ్రమపడతారేమో ఇట్స్ నాట్ లైట్ ఆది శబ్దం కేవలం శీతోష్ణాలే కాదు తోష్ణాలను కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి శీతం నుంచి బయట పారిపోయే అంటే ఫుల్ హార్టీగా ఉండకూడదు అంటే ఫ్రాస్ట్ బయటొచ్చి శీతంలోకి వెళ్ళిపోవడం లేకపోతే సన్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి ఎండలోకి వెళ్ళిపోవటం అలా ఉండమని అభిప్రాయం కాదు విత్ రీజనబుల్ లిమిట్స్ కంప్లైంట్ చేయడం మానేసి మనస్సు చెడగొట్టుకోవడం మానేసి చక్కగా సహించేయటం కొంతమంది ఏం చేస్తారంటే సీజన్స్ ని తిట్టేసుకుంటూ బ్రతుకుతాను శీతోష్ణాదీన్ సహత అన్నారు అందుకోసం నేను చెప్తాను సో వర్షాకాలం వస్తే వర్షాన్ని తిట్టుకుంటాను వర్షాన్ని న్యూస్లో తింటు ఉంటాడు వర్షం పడనంత సేపు ఇదిగో వర్షం పట్టలేదు వర్షం పట్టలేదు ఎంత హడావిడనే చేసేస్తాడు తీరా వీడి హడావిడి పదిహేను రోజులు చేసిన తర్వాత పదహార రోజునే ఓ దిక్కు వాన పడగానే అదిగో ట్రాఫిక్ జామ్ అయిపోయింది లోలయింగ్ ఏరియాస్ నీటితో నిండిపోయాయి అని ఇంకా పెద్ద హడావిడి ఈ ఈ వర్షాల మూలంగా మన సమాజం అతలాపుతలం అయిపోతుంది సో వెంటనే ప్రభుత్వం వచ్చేసి ఏదైనా ఏర్పాట్లు చేయాలి ఏం ఏర్పాట్లు చేస్తారు ప్రభుత్వం వచ్చేసి ప్రభుత్వం అసలు అది అది నిద్రపోతూ ఉంటారు వాళ్ళు వాళ్ళు అసలు మనం వెళ్ళి లేపాలి వాళ్ళు ఏం ఏర్పాట్లు చేస్తారు ప్రభుత్వం సో కృత్రిమ వర్షాలు కురిపించాలి అన్నారు ఓకే కురిపించండి దానికి ఒక రేడార్ ఒకటి కావాలి ఒక రేడార్ ఎక్కడుంది జర్మనీలో ఉంది సరే అయితే దానికి ఆర్డర్ పెట్టండి ఆర్డర్ పెట్టాలంటే టెండర్ పిలవాలి మొత్తానికి ఈ టెండర్ దగ్గర మొదలు పెడతారు ఈ టెండర్ అన్నది ఈ చుట్టుపక్కల ఎక్కడన్నా దొరికిదైతే వీళ్ళు అంతాలు ఇచ్చేసి మేము సప్లై చేసేస్తామని వీళ్ళు తయారైపోతారు అది ఆ రేడార్ ఇక్కడ ఎక్కడా లేదు డోప్లర్ రేడారో ఏదో అది జర్మనీలోనే ఉంది కాబట్టి మొత్తానికి టెండర్ అక్కర్లేదు ఆర్డర్ బారాయ్యారా బాబు అని మొత్తానికి ఆర్డర్ వేశారు అది బొంబాయి వచ్చి కూర్చుంది ఇప్పుడు బొంబాయిలో ఉంది అరే అది ఇప్పుడు అనంతపురం రావాలి అది అనంతపురం వచ్చాక వీళ్ళు కృత్రిమ వర్షాలు కురిపించే ప్రయత్నం మొదలెడతారు మరి గత రెండు నెలల నుంచి ఏం చేస్తున్నారు ఆ రేడార్ని రెండు ఇప్పటికి తెచ్చుకుద్దాం మరి వాటికి అంటే మరి గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ కృత్రిమ వర్షాలు కురిపించాలనుకున్న గవర్నమెంట్ రేడార్ బొంబాయిలో ఉంది అది ఒక హేతువుగా చెప్పి బొంబాయిలో ఉన్న రేడార్ అనంతపురం రావడానికి ఎంత టైం పడుతుంది సరిగ్గా లారీ మీద ఎక్కించి తీసుకొస్తే ట్వంటీ అవర్స్ లోపల వస్తుంది అది గత రెండు రోజుల నుంచి అదే న్యూస్ రెండు రోజుల నుంచి కాదు వారం రోజుల నుంచి వాళ్ళు ఏం చేస్తారండి వాటిదే కండు గవర్నమెంట్ వాటికండు బట్ స్టేట్ గవర్నమెంట్ ఇకటాల్ సెంట్రల్ గవర్నమెంటే అలా ఉన్నప్పుడు ఇంక స్టేట్ గవర్నమెంట్ ఇంకేం చేస్తుంది కాబట్టి సీజన్స్ని తిట్టుకుంటూ బతకడం పొరపాటు సీజన్స్ని తిట్టకూడదు వర్షాన్ని తిట్టకూడదు ఎండని తిట్టకూడదు చలిని తిట్టకూడదు ఈ తిట్టడం అన్నది ఒక ప్రెషర్ ఇన్ అంటే సహించలేకపోవడం నుంచి వచ్చిన ప్రెషర్ కాబట్టి సుఖ దుఃఖాలు ఎక్కర్లేదు మనం శీతోష్ణాల విషయంలో కూడా మనం నేర్చుకోవాల్సింది ఉంది శీతమును సహించేయడం అలాగా ఉష్ణాన్ని సహించేయడం వితిన్ లిమిట్స్ సో మే వస్తుంది అనుకోండి బెంగపెట్టుకుంటే ఏమైనట్టు కొంచెం ఓపిక పట్టేస్తే ఏప్రిల్ మే బయటపెడు ఈ మధ్యలో ఏదైనా తుఫాన్ లాంటిది ఏదైనా వచ్చిందని తుఫాన్ రానక్కర్లేదు ఓకే తుఫాన్ లాంటిది వచ్చిందనుకోండి ఒక వారం రోజులు కట్ అయిపోతుంది ఆ వారం రోజులు చల్లదనంలో పడిపోతాం కానీ మొత్తం మీద ఫార్టీ డిగ్రీస్ అన్నది ఏదో ఒక వారం రోజులు పది రోజులు ప్రతి సంవత్సరం తప్ప అది సహించేసేయటమే ఆ రకంగా మనస్సు దిట్టం చేసేసుకుని కంప్లైంట్ చేయకుండా మనం సహించడం అలవాటు చేసుకోవాలి అలాగే సుఖదులు కూడా సుఖదుఖాల గురించి చాలా ఉంది చెప్పేది ముందు శీతోష్ణాలు ఫినిష్ చేశాను సో వీటిని సహిస్తే కిం సార్ ఏమిటి లాభము ఇది అంటే శృణు వినుము అని అంటే అలా చెప్పడం ఎందుకు ఇలాగ మీరు చెప్తున్నారు మేము వింటూనే ఉన్నాం మధ్యలో ఈ శృణు శృణు అందుకే అంటే అంటే మీ కొంచెం హెచ్చరిక చేయటం మనస్సు భద్రం చేయండి మనస్సుని ఇక్కడ పెట్టి వినండి అని శృణు సో పదచ్ఛేదం చేద్దాం ఒకసారి శ్లోకానికి ఎవరు చేస్తారు పదచ్ఛేదం చెప్తాను చెయ్యండి శ్రీకృష్ణుడు ఇక్కడ హీ స్పిరిట్ మ్యాచ్ స్పిరిట్ అంటే అంట రండి అలాగా ఆ స్పిరిట్ను తీసుకొస్తున్నాడు అంటే కొంచెం ధైర్యం గల వాళ్ళగా ఉండాలి కానీ అంత బేళతనం పనికిరాదు మ్యాచు ఆఫ్ స్పిరిట్ను కూడా తీసుకొస్తున్నాడు హే పురుషార్ సభ సో నీవు గొప్ప వీరాధివీరుడు కదయ్యా అర్జున అని అతనిలో ఉండేటువంటి ఆ స్వాభిమానాన్ని కొంత రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు మనం కూడా స్వాభిమానం తెచ్చుకుని దురభిమానం ఉండకూడదు స్వాభిమానం ఉండాలి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 అలా చెప్తారు కూడా చాలండి ఏడిచినంత ఏడిచారు చాలండి లేవండి ఇప్పటికే ఏడుపులు కట్టి పెట్టే ధైర్యం తెచ్చుకోండి అలా ఏడుస్తూ కూర్చుంటే ఏమైనాట్టు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటే అన్ని దుఃఖాలు పోతాయి అని ఏదో పెద్దవాళ్ళు కేకలేస్తారు చూడండి ఆ రకంగా సో హే పురుష సో ధీరంగా ఉండాలని ధీరం అనే పదాన్ని కూడా ప్రయోగించారు సో ధీరుడు ఎవడు మోక్షమునకు అర్హుడు సహా అమృతత్వాయ కల్పతే వాడు మోక్షమునకు అర్హుడు అగును కల్పతే అంటే అర్హో భవతి సమర్థో భవతి సో జీవన్ముక్తుడైపోతాడు వాడు జీవన్ముక్తికి అర్హతని సంపాదిస్తాడు ఎవడు ధీరుడు ఎవడో వాడు ఎవడు ధీరుడెవరు అంటే ఏతే ఎం పురుషం నవ్యథయంతి సమ దుఃఖ సుఖం వ్యథ పదానికి భయం సో లేకపోతే శంకరులు ఉన్న చాలా ఎంత ఏం రాయిపోతున్నారు చెలింపజేయుటారు భయము అనే అర్థం కూడా ఉంది సుఖంలో భయం ఉంటుంది దుఃఖంలో భయం ఉంటుంది సుఖంలో భయం చే జారిపోతుంది ఏమో దుఃఖంలో భయమేమిటి వచ్చి నెత్తిమీ పడుతుంది ఏమో అని భయం రెండూ భయమే సుఖ దుఃఖాల ఎడల అంత తీవ్రమైనటువంటి మెంటల్ రెస్పాన్సెస్ ఉండకూడదు ఎందుకంటే సుఖం మీద గట్టి అటాచ్మెంట్ ఉందనుకోండి దుఃఖం మీద ఏమైనా సరే ఇది నా దగ్గరికి రాకూడదు అనేటువంటి గట్టి విద్వేషం ఉందనుకోండి అప్పుడు మీరు మెంటల్గా యు ఆర్ వెరీ వీక్ యూ బికమ్ వీక్ బలహీనత వచ్చేసుకోండి మనస్సులో చోటు చేసుకోండి భయాన్ని దూరం పెట్టి ప్రయత్నం చేయాలి కానీ భయాన్ని పెంచి పెంపొందించే ప్రయత్నం చేసుకోకూడదు కానీ ఊరికే మనం భయాన్ని పెంచుకుంటూ ఉంటాం దేవాలయానికి వెళ్ళొస్తాడు భయపడుతూ ఉంటాడు అంటే ఏమిటి భయపడడం అంటే నా అభిప్రాయం దేవాలయానికి సంబంధించి అక్కడేదో చెప్తారు ఎవాళ్ళు ఎవడో ఒకడో కాంప్లెక్స్ ఇచ్చి పంపిస్తాయి ఏమైనా మీరు ఎన్ని ప్రదక్షణాలు చేశారో మూడు చేశాను ఈ దేవాలయంలో మూడు చేయకూడదు అయితే చేయాలి మూడు చేస్తేనేమో పీక్ చుట్టుకుంటుంది అయితే చేస్తే ముక్తులవుతూ ఉంటాడు కూడా వీడు భయపడుతూ ఉంటాడు ముఖ్యంగా ఈ సత్సంగాలు సత్సంగాలు సమయం తక్కువే ప్రశ్నలు వేయండి నేను సమాధానం చెప్తాను అని కనుక అంటే వాళ్ళు వేసి ప్రశ్నలు అన్నీ ఇలాగే ఉంటారు సో మా పిల్లి ఎదురకుండా వస్తే ఏమవుతుంది అని ప్రశ్న పిల్లి ఎదురుకుండా వస్తే ఏమీ అది మీద పడితే కళ్ళు పీకితే ఏదైనా అవ్వాలి కానీ దాని దారి అది పోతే ఏమీ అవుతుంది పిల్లి ఎదుర్కొండా వస్తే అడుగుతుంది లేకపోతే కుక్క వస్తే ఇలా లలితా సహస్రనామం పారాయణ చేస్తే మిమ్మల్ని నా లలితాదేవి మిమ్మల్ని చాలా హింసలకు గురి చేసి నరకంలోకి తోసేస్తుంది అని ఎవడో చెప్పాను ఈ ఏం ఏం చెప్తాం తప్పేం లేదు పారాయణ చేసుకోండి అని చెప్పాను అసలు నేను ముందు అడిగాను మీరు నన్ను ఒక ఆయన అడిగారు నన్ను భిక్షకు వెళ్తే ఏదో సత్సంగంలో లలిత సహస్త్రనామం పారాయణ చేయవచ్చా చేస్తే దోషం ఏమన్నా అపరాధము దోషము లేదా అని అడిగారు నేను అన్నాను మీరు ఈ ప్రశ్న ఇంతకుముందే ఎంతమందిని అడిగారు అని అడిగారు అంటే ఎవరిని అడగలేదు మిమ్మల్ని ఒక్కరిని అడుగుతున్నాను అని చెప్పారు ఓకే ఇంక ఈ పైన ఇంకా ఎంతమందిని అడగబోతున్నారు అని అడిగారు అంటే ఇంక అడగను మీరు చెప్పిన దానికి నేను సంతోషపడిపోతాను ఓకే ఆ ఇస్టూడెంట్స్ తీసుకుని నేను చెప్పాను మీకు ఏమీ తప్పేం లేదు దోషమేం లేదు అని దాని మీద పోలదు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చా ధరిత సహస్రనామంలో ఏముంటుంది శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అలా ఉంటుంది శ్రీమాత అంటే శోభాయుక్తమైన ఓతల్లి అని అర్థం శ్రీమత్ సింహాసనేశ్వరి మంచి సింహాసనం మీద కూర్చున్నావిడా జగన్మాత దీంట్లో అపరాధం ఏముందండి అని తిట్టేమా కొట్టేమా దీంట్లో అపరాధానికేముంది సంస్కృత పదాలు ఓరర్లస్ తెలుగులో కూడా ఉన్నాయి సింహాసనం తెలుగులో ఉంది ఈశ్వరి తెలుగులో ఉంది శ్రీ తెలుగులో ఉంది ఏమిటి దీంట్లో అపరాధం ఏమి వచ్చింది ఇది చెప్పాను చాలా బాగా చెప్పాను అని నేను అనుకున్నాను వెంటనే ఇంకో అడిగారు మరి అర్గలా స్తోత్రం చదవకపోతే కొంపలు అడ్డుకుపోతాయని చెప్పారు దాని మాట ఏమిటి చెప్పాను ఏమోనమ్మా నా వల్ల కాదండి సెటిల్ చేయలేరు సమస్య ఇంకా మీరు అంతలవతుల్లోకి నేను విడిపోలేరు ఇది అర్గలా అంటే అర్గలా అంటే ఏమిటి గడియం ఏదో అర్థం సో మరి ఆ స్తోత్రానికి అర్గరా స్తోత్రం అనేదో పేరు వచ్చింది ఆ స్తోత్రం చదవకపోతే ప్రమాదం దేవి ఖడ్గంతో చంపేస్తుంది లేకపోతే దేవి యొక్క సింహం ఒకటి కదా ఆ సింహం మిమ్మల్ని ఏమో పీకేస్తుంది అని ఇలాగా ఇదే మరి భయాలు పెట్టేస్తే మనుషులనే మనం ఏమిటి సంపాదించుకున్నట్టు మనం భయం పోవడం కోసం అక్కడికి వెళ్తాం భయాన్ని కొని తెచ్చుకుంటాం అందుకంటే అక్కడికి వెళ్ళకపోతేనే వీడు కొంచెం టెన్షన్ ఫ్రీగా ఉన్నాడని అనిపిస్తోందే కాబట్టి ఈ రకంగా డబ్బు భయమే డబ్బు దగ్గర భయమే డబ్బు సంపాదిస్తా ఉండే భయం దాచిపెట్టడంలో భయం ఆ తర్వాత ఈ డబ్బు తర్వాత నా తర్వాత వాళ్ళు సరిగ్గా ఖర్చు పెడతారో ఖర్చు పెట్టడం అని ఇదో భయం వీడు అవసరమైన దానికంటే పది రెట్లు ఎక్కువ సంపాదిస్తాడు అది తర్వాత కొడుకులు వాళ్ళు తీసుకుంటారు కదా వాళ్ళు సరిగ్గా ఖర్చు పెడతారో ఖర్చు పెట్టరు అని డౌట్ ఎందుకంటే వీడు చూస్తూ ఉంటాడు వీడి నిజ జీవితంలో వీడు పది రూపాయలు ఖర్చు పెట్టే చోట వాళ్ళు వంద ఖర్చు పెడతారు కొంచెం జనరేషన్ గ్యాప్ ఉంటుంది మనం ఖర్చు పెట్టలేము పిల్లలు కొంచెం ఉల్లాసంగా ఖర్చు పెడతారు వాళ్ళు పెద్దవాళ్ళు తర్వాత వాళ్ళు ఖర్చు పెట్టడం మానేస్తారు దీనికి రూల్ ఒకటి ఉంది ఎవడు సంపాదిస్తాడో వాడు ఖర్చు పెట్టాలేడు సంపాదించేది మరొకడైతే ఉల్లాసంగా ఖర్చు పెడతారు కాబట్టి పిల్లలు ఉద్యోగంలో చేరి తమ డబ్బులు తాము సంపాదించుకునే వరకు ఉల్లాసంగా ఖర్చు పెడతారు ఆ తర్వాత జాగ్రత్తగా ఖర్చు పెడతారు ఇది ఒక రూల్ ఇది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 లో సైకాలజీ అని సైకాలజీలో ఒక కొత్త సబ్జెక్ట్ని ఇంట్రడ్యూస్ చేశాడు ఆ కాన్సన్ట్రేషన్ క్యాంప్ ఇన్మేట్ ఆష్విడ్జ్ కాన్సన్ట్రేషన్ క్యాంప్లో నైన్టీన్ ఫార్టీ వన్ నుంచి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ దాకా ఉన్నాడు జర్మన్ నాజీ కాన్సంట్రేషన్ క్యాంప్ దాని గురించి మీకు ఏదైనా కొత్త గొప్ప తెలుసు ఉండాలి సో అతను ఒక ప్రిన్సిపల్ సైకాలజీలో ప్రిన్సిపల్ పెట్టాడు అది నాకు ఆశ్చర్యం అనిపించింది అతను ఏమన్నాడంటే మానవుడు సహించలేని దుస్థితి ఈ సృష్టిలో ఉండదు అని చెప్పాడు ఎంతటి నికృష్ట స్థితిని సరే సహించే శక్తి మానవుడికి ఉంది అని చెప్పాడు కానీ అది ఉందని వాడికి తెలీదు యాజ్ ది సిచ్యువేషన్ డెవలప్స్ ఆ శక్తి వస్తుందని చెప్పాడు దానికి అతను చెప్పాడు అతనికి టీ దొరకలేదు రెండు మూడు రోజులు టీ దొరకలేదు ఆ యుద్ధం నడుస్తుంది చాలా కష్ట తిండి లేక కష్టపడుతున్నారు అతనికి నాలుగు రోజుల తర్వాత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 సో ఎంత తుడిచినా ఇంకా దుమ్మోదో మిగిలిపోతుందంటారు చూడండి రోడ్డు తుడిస్తే ఏదో చెత్త ఏదో కార్నర్లో ఉంటూనే ఉంటుంది ఆ రకంగా ఎన్ని శవాలని కప్పెట్టినా ఇంకా కొన్ని ఇరవై శవాలు ఉండిపోయాయి ఆ శవాలు వీడి కూర్చున్న బెంచికి అంత ఉన్నాయి అలా చూడగల అమ్మో కంగారు పడ్డాడు కానీ ఈ ఛాయ్ని మాత్రం తాగేదాకా దాని గురించి మాత్రం మాట్లాడదు శుభ్రంగా ఛాయ్ తాగేస్తుంది ఛాయ్ తాగడం అయిన తర్వాత అక్కడి నుంచి దూరంగా పోతుంది కాబట్టి మానవుడికి సహించడం చేత కాదని మీరు అనద్దు మానవుడికి తన శక్తి తనకి తెలీదు భయంతో తన శక్తి విషయంలో తానే అజ్ఞానిగా ఉండిపోతాడు మానవుడికి ఎంతటి కఠినమైన స్థితి సహించేటువంటి సామర్థ్యం మానవుడికి ఉంది నేను కాన్సన్ట్రేషన్ క్యాంప్ ఇన్మేట్గా నేను చెప్తున్నాను అని సైకాలజీలో రాస్తాడు సో అతని పేరు ఏమో నాకు గుర్తు రావట్లేదు సో కఫ్మెన్ ఏదో ఉంది జూయిష్ సైకాలజిస్ట్ సో నేను మనం చేసేది ఏంటంటే మనలో అనంతమైన శక్తి ఉంది ఆ శక్తిని మనం గుర్తించి పైకి తెచ్చుకుని వివేక బలంతో మనం సహించటం అనేది అలవాటు చేసుకుంటే అది ఏదో ఒక పెసిఫిస్టిక్ ఫిలాసఫీని మీరు అనుకోతుంది చాలా ఓపిక్గా మీరు దాన్ని గమనించాల్సి ఉంటుంది నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బహుశా ఐ వుడ్ లైక్ టు డిస్క్రస్ దిస్ సహనం ఐ లిటిల్ మోర్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్ సో దాంట్లోనే పురుషార్థం ఉన్నది దాంట్లోనే వివేకము తెలివితేటలు ప్రజ్ఞ పురుషార్థం అన్నీ